పరిశుధ్రవాగు తండ్రి ఏసు ప్రభావ మీకే స్థితుల స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యాకోబ్ల గొప్ప దేవ మీకు వందనాలనైనా ఈ ఉదయం నుంచి తర్వాత కాచి కాపాడినందుకు మీకు వందనాలు ఈ సాయంత్రం సమయంలో ప్రభావ మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ మీ స్వరం వింటే మాకు జీవం అవునైనా మాకు ఆదరణ మాకు సమాధానం మాకు స్వస్థత కాబట్టి నిన్న మీ యొక్క స్వరాన్ని వినిపింపజేయమని ఈ ఆరందంతట్లో మిమ్మల్ని మహిమ పరచాలా ఘనపరచాలా మిమ్మల్ని కొనియాడాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రంచమని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఏసు చావందే సిలువపై అన్న పాట పాడతాం బ్రదర్ బహుపాత పాట ఒక అరవై సంవత్సరాల క్రితం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం పాట పడిన పాట ఇది బహు ప్రాపులర్ సాంగ్ అన్నట్టు ఆ రోజులలో ఎక్కడ పడినా ఇదే పాట పాడేవాళ్ళు అన్నట్టు అయితే మనదంతా సువార్తకు సంబంధించిన సేవా కార్యక్రమం కాబట్టి మనది ఆయన శిల్వ మరణాన్ని మనం అనేక ప్రాంతాలలో ప్రకటిస్తూ ఉంటాం ఈ పాట ద్వారా నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమానోర్చేను నీ కోరకే నా కోరకే యేసు ఉందీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమానోర్చేను నీ కోరకే నా కోరకే నది వాళ్ళే ఏ సురతము సిలువాలో నుండి ప్రవహించే నది వాళ్ళే ఏ సురక్తము సిలువాలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినాంబు తోడిచే పాపము కడిగే మలినాము తోడిచే ప్రశాస్త ఉందోపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమ నోర్చేను నీ కోరకే నా కోరకే నేడే నీ ీ పాప డాగులు తుడు చుకో నేడే నీ పాపముల పుకో ని పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో క్రీస్తుయేసు రక్తములో ఉంది శీలు వాపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమ నూర్చేను నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొంద తగి ఉంటే మీ మన శిక్ష ప్రభువే సాహించేను పాప శిక్ష పొంద తగియుంటిమి మీ మన శిక్ష ప్రాభువే సాహించేను నలుగా బడే పొడువా బడే నీకై నలుగా కొట్టబడే పొడువా బడే నీకై అంగీకరించు ఏసుని ఏసు చావు సీలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప స్త్రేమూర్చేను నీ కోరకే నా కోరకే యేసు చావు సిరకే నా కోరకే అదిలియ ప్రైజ్లాడు ప్రైజ్లాడమ్మ అన్ని కాలంబూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం మూలలో వేసే నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను వేసే నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును అన్ని కాలం బూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలో విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకున్నది విడువను నిను ఎడబాయనని వాగ్దానము నాకున్నది శాశ్వతమైన ప్రేమ చూపి నను కాపాడు శాశ్వతమైన ప్రేమ చూపి ననుక పాడు చుండెను అన్ని కాలం బోలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం భూలలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధర చే చితివి మమ్ములను ధన్యులుగా ధరజే పాపపు శాపపు నరకపు వేదన తొలగించితివి పాపపు శాపపు నరకపు పునరకపు వేదనమా నుండి తొలగించిటివి అన్ని కాలం భూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంభూలలో శోధనలాలో సహనము నేర్పెను నాయసునాదుడు శోధనలాలో సహనము నేర్పెను నాయసునాదుడు సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను అన్ని కాలం భూలలో ఆదరించు దేవుడు ప్రైజ్లాడు బ్రదర్ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడా జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన తండ్రి మా విమోచకుడు అయిన ఏసయ్య తర్లోక వందనాలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా నువ్వే నాయన ఆత్మతో నన్ను అభిషేకించి నన్ను ఒక పాత్రగా మలుచుకొని నాలో ఉండి తండ్రి మీరు మమ్మల్ని నడిపించండి మీరే వాక్యంలో ఉన్న సత్యాన్ని మాకు బయలుపరచండి సర్వసత్యంలోకి నడిపించే దేవుడో ప్రభ కాబట్టి నన్ను ఒక పాత్రగా మలుచుకొని నేను నీ వాక్కు నాకు అనుగ్రహించి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే విశ్వాసం గురించి కాబట్టి విశ్వాసం గురించి దేవుడు నాకు బయలుపరిచింది నేను ఇక్కడ మీకు ప్రకటిస్తున్నాను ఫెబ్రీలకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో ఫిబ్రీలకు రాసిన పత్రికలో పదకొండో అధ్యాయము ఆరో వచనంలో ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు ఫలము దయచేయువాడనియు నమ్మవలనును కదా అలాగే రోమికు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనంలో ఒక వాక్యం కాగా వినుట విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాటవలన కలుగును కాబట్టి విశ్వాసము మనలో ఉంటే మనము దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాం కాబట్టి ఆ విశ్వాసము ఎట్లా మనకు ఉంటదంటే వినుట అవి యేసు ప్రభువుని గురించిన మాటల మనలో విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటలు మనం వింటామో ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తామో మనము చదువుతామో అప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు తెలుస్తుంది ఆయన ఎంతో ప్రేమమయుడు కరుణా సంపన్నుడు దయాదాక్షిణ్యుడు ఆ కలవరిశిలలో మన కొరకు ఆయన మరణించ మన నిమిత్తము ఆయన దరిద్రుడయిండు మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చేడు ఈ లోకంలో ఏ నరుడు పొందని శ్రమ ఒక్క ఏసుప్రభువే మన కొరకు అనుభవించేడు ఆయన ప్రాణం పోయే ఆయన రక్తము ధారాళంగా కారిపోతుంది ఈ లోకంలో ఆయన ఎన్నో నిందలు శ్రేమలు ఎన్నో అవమానాలు పొందిండు ఆయన స్థర్వోన్నతుడైన దేవుడై ఉండి ఎవరు ప్రవేశించలేని తేజస్సులో ఉన్న దేవుడు పరమును వీడి ఈ లోకంలో రోకలక్షకుడుగా ఈ లోకంలో ఆయన శరీరకంగా జన్మించి మన పాపముల నిమిత్తము ఆ కలువరి స్థితిలో ఆయన బలియాగం అలా మనలందరినీ నశించిపోతున్న మనల్ని ఆయన ఒక కాపరిగా మన ముందు నిలబడి త్రోవ తప్పిన మనల్ని ఆయన త్రోవలో నడిపిచ్చిండు కాబట్టే ఈరోజు మనం కలిగి ఉన్న ఏదైనా కానీ అది దేవుడు మనకి ఇచ్చినదే కబట్టి అలాంటి దేవుడు మనం నశించిపోతుంటే మనల్ని వెతకి వచ్చి రక్షించుకున్న దేవుడు వెతకి వచ్చి మనల్ని కాపాడుకున్న దేవుడు ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు అవి ఏవైనా కానీ మనకి ఏం విశ్వాసం ఉండాలంట ఈరోజు శోధనలు వచ్చిన ఈరోజు శోధనలు క్రమలు చూడండి కాబట్టి చూడండి శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా మన పరిస్థితి ఎలాంటిదైనా కానీ మనము విశ్వాసము కలిగి ఉండాలా అది దేవుని పట్ల ఎప్పుడైతే అలాంటి విశ్వాసము మనము కలిగి ఉంటామో అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా జీవించగలం కాబట్టి అలాంటి విశ్వాసము మనంకి కలగాలంటే ఎక్కడో ప్రాయసపడితే కాదు ఆయన వాక్యాన్ని మనం వినాలా శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మనం చదవాల విన్న వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకొని పాటించుకొని ఆ వాక్య ప్రకారంగా నువ్వు వెళ్ళినప్పుడే ఆ విశ్వాసం అనేది నీలో పరిపూర్ణమవుతుంది పుట్టి వినే వారిలాగా ఉంటే ఈ విశ్వాసం ఉండదు కాబట్టి విని పాటించే వారం ఉంటేనే మనలో విశ్వాసము రెట్టింపు అవుతుంది ఆ విశ్వాసము పరిపూర్ణత చెందుతుంది అప్పుడు ఎలాంటి పరిస్థితులను ఉన్నా నువ్వు నిలబడగలవు స్థిరంగా ఉండగలవు ప్రతి పరిస్థితులను ను ఎదుర్కొంటే అవి నీకు కనుమరుగైపోతాయి ఎలాంటి పరిస్థితి నీ ఎదుట నిలవలేదు ఎందుకు నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది నీకున్న విశ్వాసమే నిన్ను ఆయన సన్నిధికి చేరుస్తుంది కాబట్టి ఎవరమైనా కానీ విశ్వాసము ఉన్నప్పుడే మనం దేవునికి ఇష్టలుగా జీవించగలము అలా చూడండి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా చూడండి ఆయన యొద్ధకు వచ్చే వాళ్ళము ఆయన ఉన్నాడనియూ ఆయనని వెతికినది మనం ఏదైతే వెతుకుతున్నామో ఆయన సన్నిధిలో కావచ్చు సహవాసంలో కావచ్చు ప్రార్థనలో కావచ్చు మనం అడిగినది వెతికింది ప్రతి దయచేయువాడనియూ నమ్మవలను కదా విశ్వాసం ఉన్న నమ్మకం పెట్టగలరు నమ్మకం పెట్టిన నిరీక్షణ పెట్టగలరు నిరీక్షణ కలిగిన వాళ్ళే ఆనందించగలరు సంతోషించగలరు ధైర్యంగా ముందుకు అడుగు వేసి వెళ్ళగలరు కాబట్టి ఈరోజు లోకంలో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు నమ్మకం పెడతారు కానీ నమ్మిక మాత్రము ఉంచుమన్నాడు దేవుడు నమ్మడం వేరు నమ్మిక పెట్టడం వేరు నమ్మడం అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము ఈ దేవుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ దేవుడు నన్ను విడిపించగలడు నేను ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఈ దేవుడు నన్ను స్వస్థపరచగలడు నేను ఒక్కడిగా ఉన్నా కానీ ఈ దేవుడు నాకు తల్లిగా తండ్రిగా నాకుండి నన్ను ఆదరించగలడు నన్ను ఓదార్చగలడు నన్ను ధైర్యపరచగలడు నేనున్నానని ఈ లోకంలో నాకు భరోసా ఇవ్వగలడు అనే వాళ్ళు ఎవరు కృంగిపోరు అలా అనుకున్న వాళ్ళు ఎవరు నిరుత్సాహపడరు అలా అనుకున్న వాళ్ళు ఎవరు కలవరపడరు భయపడరు వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు ధైర్యంగా ఉంటారు ఎందుకు వాళ్ళకి ఆదరణ దేవుణ్ణించి కలుగుతుంది కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన విశ్వాసంలో ఉన్న మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే నువ్వు నేను ఏ విషయంలో కూడా ఏ మాత్రము అనుమానించొద్దు సందేహపడొద్దు దేవుని పట్ల అభ్యంతర పడొద్దు మనిష్య కుమారుడు విశ్వాసాన్ని కనుగొందున అన్నాడు దేవుడు అంటే మనుషుల్లో ఏమవుతుంది శ్రమ కలిగితేనో శోధన కలిగితేనో లేదా వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతే అందరిలో కలవరము భయము పెరిగితనము అవిశ్వాసము ఇవన్నీ కలిగితే దేవుని వాక్యము హృదయంలో ఉండదు అప్పుడు దేవుడి పక్షాన నిలబడలేము ఆయన వినిచ్చి ఆయన గురించి సాక్ష్యం ఇయ్యలేము కాబట్టి అలాంటి విశ్వాసము నీలో రెట్టింపు అవ్వాలా అలాంటి విశ్వాసము నీలో పరిపూర్ణం అవ్వాలంటే ఉన్నది ఒకటే మార్గము అదే యేసుప్రభు ఆయన వాక్యము నీ హృదయంలో ఫలించాలంటే ఆయన మనలో ఉండాల మన విశ్వాసాన్ని ఏసుప్రభు వైపు మాత్రమే చూస్తూ కొనసాగించుకోవాలా ఎందుకంటే నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన ఆయన బిడ్డల పట్ల ఆయన ఎల్ల వేళలా ఆయన ఉన్నాడు ఆయన కనుదృష్టి నీ మీద నా మీద మన మీద ఉంది ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితిలో లేదా ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఒంటరివే అని అనుకుంటున్నావు కానీ నువ్వు ఒకసారి కనులెత్తి ఆయన వైపు చూస్తే దొరుకుతుంది నీకు సహాయం సహాయకుడు ఆయనే సహకారి ఆయనే నమ్మదగిన నమ్మదగిన దేవుడు ఏ సుప్రభువే కాబట్టి ఆయన మీద మనం నమ్మిక పెట్టాల కాబట్టి చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది మార్కు సు వార్త పదో అధ్యాయంలో నలభై ఆరో వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చు కాబట్టి చూడండి ఆయన అంటే యేసు ప్రభు ఆయనతో పాటు ఉన్న శిష్యులు బహుజన సమూహము చూడండి ఏరుకో నుండి బయలుదేరి వచ్చు చూండగా ఎందుకు యేసుప్రభు ఉన్న చోట బహుజన సమూహం ఉంటారంటే ఆయన చేసే అద్భుతాల గురించి స్వస్థతల గురించి రోగాలతో ఉన్నవాళ్ళు సమస్యలతో ఉన్నవాళ్ళు ఆయన వాక్యం వినాలనే వాళ్ళు ఆయన ఏం చెప్తుండని పరిశీలించే ఎంతో మంది ఏసుప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ బహుజను ఆయన దగ్గర ఉంటది అలా చూడండి ఆయనతో పాటు ఉన్న శిష్యులు బహుజను సమూహము ఎక్కడికి వస్తున్నారు ఏరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి తిమాయి కుమారుడగు భర్తీమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను ఎప్పుడైతే ఆయన యశు ప్రభుతో పాటు ఆయన శిష్యులు అలాగే బహుజన సమూహం ఆ ఏరుకో నుండి బయలుదేరి వచ్చుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను గుడ్డి భిక్షకుడు అంటే కన్నులు ఆయన కనపడం చూడండి ఆయన ఏం చేస్తుండడు తోవ పక్కన కూర్చుండె ఎందుకు తోవ పక్కన కూర్చుంటారంటే ఎవరొకరు సహాయం చేస్తారు భిక్షం అన్న నిమిత్తము ఆయన త్రోవ పక్కన కూర్చున్నప్పుడు చూడండి మార్కుసు వార్త పదో అధ్యాయం నలభై ఏడో నజరేయుడైన ఏసు అని వాడు విని ఎప్పుడైతే ఏసు ప్రభు అక్కడికి వచ్చిండని ఆయన చెవిలో కూడా ఆ మాట వినబడింది ఇక్కడికి ఏసు ప్రభు వచ్చిండు అన్న మాట ఆయన చెవిలో వినబడినప్పుడు ఆయన అది విని దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలు ఎందుకు విశ్వాసం ఎందుకంటే అనేకులు మన ప్రభు గురించి ఏసయ్య గురించి సాక్ష్యమిస్తున్నారు కుంటివారు గుడ్డి మూగవారు చెవిటి చూడండి కుష్టు రోగులు పక్షవాయం కలిగిన ఎంతో మంది ఆయన ఎద్దకు వచ్చినరు ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుందని ఆయన దేవుడని నమ్మి ఎంతో మంది జన సమూహము ఆయన దగ్గరకు వచ్చి ఎంతో మంది స్వస్థత పొందినరు ఆయన గురించి సాక్ష్యము ఆ ప్రాంతమంతా సంచరించింది ఆ నోట ఈ నోట ఆయన ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ప్రదేశాలు దేశాలు మొత్తము ఆయన పేరు మారుమొరిగింది అలా ఈయన కూడా విన్నాడు కాబట్టి ఆయన విన్నాడు కాబట్టి ఆయన విశ్వాసం కాబట్టి ఆ దేవుడే అక్కడ ఉన్నాడని గ్రహించినప్పుడు ఈయనలో ఆసక్తి కలిగింది ఈయనకి ఎక్కడ లేని ఉత్సాహము కలిగింది ఎట్లాగైనా ఈరోజు ఆయన నా వైపు చూస్తే నేను ఆయన దగ్గరికి వెళ్తే ఈరోజు నాకున్న ఈ కన్నుల నుంచి స్వస్థత నాకు కలుగుతుంది ఎందుకు నా జీవితంలో ఆయన ఒక నూతనమైన క్రియేట్ చేస్తాడు ఇన్నాళ్ళు నేను కలిగి ఉన్న నా బంధకము కావచ్చు ఈ సమస్య కావచ్చు ఆయన విడిపించగల దేవుడు సమర్థుడు యసుప్రభు కాబట్టి చూడండి ఆయనకి విశ్వాసం కలిగింది కాబట్టి ఆయన ఏం చేస్తుండడు దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణింపు అని కేకలు వేయం మొదలుపెట్టాను అంటే బిగ్గరగా అరుస్తండు ఎందుకు బిగ్గరగా అరవాలా ఎంతో దూరంలో ఉన్నాడు కాబట్టి ఎందుకు మనం కేకలు వేస్తాం దగ్గరుంటే పిలుస్తాం వినపడుతుంది కాబట్టి అదే దూరంలో ఉన్న మనిషికి వినబడాలంటే చిన్నగా చెప్తే సరిపోదు కదా పెద్దగా అరిస్తేనే నీ శబ్దం వెళ్ళి ఆయన చెవిలోకి అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళగలదు అది రిసీవ్ అవ్వగలదు కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడు ఇనకి ఆశ కలిగింది కాబట్టి బిగ్గరగా కేకలు వేస్తుంటే చూడండి మార్కు సువార్త పదో అధ్యాయం నలభై వచనంలో ఊరుకుండమని అనేకులు వాని గద్దించరి గాని వాడు చూడండి అక్కడ ఉన్న జనులు ఏం చేస్తున్నారు ఆయనని గద్దిస్తున్న ఎందుకు బిగ్గరగా అరుస్తున్నామని కానీ వాళ్ళకి తెలియదు ఈరోజు నా జీవితంలో ఒక నూతనమైన క్రియ ఈ దేవుడు చేయగలడు ఆయన యుద్ధకు నేను వెతుకుతుంది ఆయన దయ చేయగలడు అనే విశ్వాసం నాకుంది కాబట్టి వీళ్ళు ఊరకుండమంటే ఆయన ఊరుకుంటాడా ఆశ ఏం చేస్తుంది తృప్తి పరుస్తుడు దేవుడు నా యుద్ధకు వచ్చి వాడిని ఏ మాత్రము నేను త్రోసివేనన్న దేవుడు నమ్మదగిన వాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆయన యుద్ధకు నిన్ను నన్ను ఎవరినైనా ఏ మాత్రము త్రోసివేడు అలాంటి కరుణా సంపన్నుడు దయా ప్రేమ స్వరూపి మన ప్రభు ఏ సుప్రభు అందుకు నీలో అలాంటి విశ్వాసం కలగాల ఈ లోకంలో ఎవరు నన్ను త్రోసి వేసినా ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా నేను కలిగి వాళ్ళు నన్ను దూరం పెట్టినా నన్ను సృష్టించిన వాడు తల్లి గర్భంలోనే నన్ను నిర్మించిన వాడు నా కొరకు ఈ లోకంలో వచ్చి శ్రమ అనుభవించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు శాశ్వతమైన ప్రేమ ఆదరణ కృప అనుగ్రహించి నన్ను నిలబెట్టగలిగే దేవుడు ఆదరించగలిగే దేవుడు నాకు ఏసు ప్రభువే అన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఏ విషయంలో కృంగిపోవు కాబట్టి చూడండి అప్పుడు అనేకులు ఏం చేస్తున్నారు నువ్వు ఊరకుండమని వాడిని గద్దించరు కానీ వాడు ఏం చేస్తుండు వాళ్ళు గద్దించిండ్రు కదా అని ఆగిపోలేదు ఏం చేస్తుండు నన్ను కరినింపమని మరీ ఎక్కువగా కేకలు వేసను ఈరోజు అదే మన విశ్వాసము రెట్టింపవడం మనం కలిగి ఉన్న పరిస్థితుల్లో మనం చప్పబడ్డం కాదు మనం కలిగి ఉన్న పరిస్థితుల్లో మనం కృంగిపోవడం కాదు నిరుత్సాహపడ్డం కాదు సందేహాలు కలవరాలు భయం పడ్డము పెరిగితనంతో కాదు నీలో ఏముండాలా ఆ సమస్యలో రెట్టింపు అవ్వాలా అలా నువ్వు రెట్టింపుగా ఆయన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి అని అరుస్తుండు ఇప్పుడు ప్రార్థనలు నువ్వు అలా చేయాలా దేవుడికి ఆయన నీ తట్టు తిరిగేదాకా నువ్వు ప్రార్థన చేయాల నీ స్వరం ఆయన వినేలాగా నువ్వు ప్రార్థన చేయాల అలాంటి విశ్వాసము ఆసక్తి దేవుణ్ణి శ్రద్ధగా మనం వెతకాల ఇందులో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఎన్నో అపవాదీ పెడతాడు నిమ్మలం చేయడానికి కానీ నువ్వేం చేయాలా గద్దించి నువ్వు దాన్ని జయించాల కాబట్టి చూడండి మరి ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు ఏసు నిలిచి చూడండి ఆశ కలిగింది ప్రాయాస పడుతున్నాడు ఎట్లాగైనా నా స్వరం దేవుడు వినాలని తను ప్రయాస పడుతున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అప్పుడు ఏసు నిలిచి వాని పిలువ పిలువుడని చెప్పగా వారు గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఈరోజు నువ్వు నేను మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నానను అని చెప్పింది దేవుడు కాబట్టి శ్రమ కలిగిన లేదా శోధన కలిగిన లేదా అనారోగ్యము కలిగిన లేదా కుటుంబ సమస్యలైనా వ్యాపార సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఉన్నా కానీ నువ్వు మాత్రము నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు మనల్ని ఎన్నడూ ఏ మాత్రము విడవని ఎడబాయన దేవుడు ఆయనే యస్సు కాబట్టి నశించిపోతున్న మనల్నే బెదకి రక్షించుకున్న దేవుడు ఈరోజు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఎట్లా చెయ్యి విడుస్తాడు నిన్ను నన్ను మనందరినీ తన అరచేతిలో చెక్కున్న దేవుడు మనందరికీ కాపరిగా ఉన్న దేవుడు మనమంతా ఆయన ఆయన గొర్రెలము మనం మన కాపరి ఏసు ప్రభువే కాబట్టి చూడండి అప్పుడేం చెప్తున్నారు మీరు ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుతున్నాడని లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి ఏసు వచ్చెను ఏసు నేను నీకేమి చేయుగూరుచున్నానని వాని అడగగా ఆ గుడ్డివాడు బోధ నాకు దృష్టి కలుగుగాక ఆ గుడ్డివాడు బోధ నాకు దృష్టి కలుగుజేయమని ఆయనతో అనేను కాబట్టి ఎందుకు అంతగా బిగ్గరగా కేకల వేస్తుండు తనకి ఏదైతే కనిపించదో తను ఏదైతే వృఢితనంతో కలిగి ఉన్నాడో ఆ యొక్క సమస్యతో ఆ చీకటి శక్తితో ఆ చీకటి శక్తులతో అనారోగ్యముతో తను ఎంత కాలము ఆ యొక్క ఉన్నాడు అతను చూడండి ఆ చరల్లో ఉన్నాడు అతను కాబట్టి అది కలుగు చేయమని ఆయన ఏం చేసేడు ఆయనతో అని చూడండి ఏసు చెప్తున్న మాట మార్కు సువార్త అధ్యాయం యాభై రెండో ఈ రోజు మనతో కూడా దేవుడు చెప్తున్నమాట అదే అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను చూడండి నీ విశ్వాసం దానికు విశ్వాసం ఉంది ఒక రాజు ఒక శాసనాన్ని వేసినప్పుడు చూడండి ఏ దేవుణ్ణి పూజించొద్దు ప్రార్థించొద్దు అన్న శాసనం వేసినప్పుడు ప్రార్థించిన వాళ్ళు శాసనం వేసిన ఆ శాసనాన్ని అధిగమించి చేసిన వాళ్ళకి సింహాల బోనులో శిక్ష పడుతుంది అన్నది శాసనం కానీ యశు ప్రభుకి ప్రార్థించకుండా ఆయనతో సహవాసం కలిగి దానియలు ఎట్లా ఉండగలడు ఎప్పుడు ఆయనతో ఉన్నవాడు కాబట్టి ఆ శాసనాన్ని ఏం చేసిండు ధిక్కరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మీద నేరాలు మోపిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయనని ఆ రాజు దగ్గర ఇరికించి సింహాల బోనులో వేసినప్పుడు దానియలు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసమే ఆయనని రక్షించింది ఆ ప్రతిమను పూజించమని రాజు ఒక ఆజ్ఞ వేసినప్పుడు చద్రస్కు మెసేకు అభేజ్ఞ వాళ్ళు ముగ్గురు ఎవరు ఆ ప్రతిమకు మొక్కలే ఎందుకు వాళ్ళు దేవుని వాగ్దానము దేవుని ఆజ్ఞకు లోబడిన వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు పరలోకం కాదు భూమి కిందే కాదు భూమిపైనే కాదు దేనిని మీరు ఆదారం చేసుకొని పూజించకూడదు అన్నది ఆయన ఆజ్ఞ మొట్టమొదటి ధర్మశాస్త్రంలో ఆయన సెలవిచ్చిన ఆజ్ఞ ఇప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేసి మొక్కితే ఈ ఆజ్ఞ వాళ్ళు అతిక్రమిస్తే పాపం చేసిన వాళ్ళు కదా దేవుని పట్ల భయపడని వాళ్ళు అంటే ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కనుక వాళ్ళు ఎవరు అది చెయ్యరు ఆయన ఆజ్ఞ అతిక్రమించి చేయరు వీళ్ళకి భయం దేవుని పట్ల భక్తి ఉంది కాబట్టి మేము ఈ అగ్నిగొండంలో పడవేయబడిన మాకేం కాదు మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు అన్న విశ్వాసం ఆ విశ్వాసమే వాళ్ళని రక్షించింది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అలాంటి విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నువ్వు కలిగి ఉన్న పరిస్థితి నుంచి విడిపిస్తుంది అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు నేను మనమందరము దేవునికి ఇష్టలుగా జీవించగలము అలా జీవించాలంటే నీలో ఆయన పట్ల ఏముండాల భక్తి భయము ఆయనకి లోబడ్డము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం సంపూర్ణంగా ఆయననే ఆశ్రయం చేసుకోవడం ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరడం ఇదే దేవునికి సహవాసం కలిగి జీవించడం అంటే ఇలా జీవించినప్పుడు నువ్వు చలించవు భయపడవు ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు ధైర్యమే ఉంటది పెరిగితనం ఉండదు పిరికి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి పోరు పరలోక రాజ్యంకి ప్రకటన గ్రంథంలో వాక్యం ఉంటది పిరికి వారు ఎవరు అలా ఆ వాక్యం చదివినప్పుడు నేను గ్రహించిన నేను ఎంత పిరికి వాళ్ళలాగా ఉన్నాను దేవుని సువార్త చెప్తే నేను పిరికి వాళ్ళలాగా ఉంటే పరలోక రాజ్యంలో పోనంటే ఎక్కడికి నరకానికే పోతాం కాబట్టి ఎందుకు పిరికి వాళ్ళగా ఉండాల మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన కృపా కనిక్రమగల దేవుడు మనల్ని ఎన్నడు ఎడవని ఎడబాయిని దేవుడు ఆయన అరచేతిలో చెక్కున్న దేవుడు ఏదొచ్చి అపహరించగలదు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలా ఎందుకు నిరుస్తాపడాలా ఎందుకు మనలో అనుమానాలు అభ్యంతరాలు భయాన్ని పిరికితనాన్ని ఇవన్నీ ఏం చేస్తాయి నిన్ను విశ్వాసం భ్రష్టత్వంలోకి నడిపిస్తాయి అప్పుడు దేవుని పట్ల నీకు ఎక్కడ ఉంటది నమ్మకము విశ్వాసం ఎట్లా ఉంటది దేవుని మీద ఆధారపడే తత్వం కాబట్టి మనం ఎవరు అలా ఉండకూడదు కాబట్టి యేసు ప్రభు తండ్రి చెప్తున్నమాట అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని చెప్పను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను చూడండి వాళ్ళు చెప్పినట్టు ఎందుకయ్యా అరుస్తావు అని చెప్పినప్పుడు అయ్యో వాళ్ళు చెప్పింద్రు కదా నేను అరవడం ఎందుకు నిమ్మలం చూపు పొందుకునేవాడా దేవుడు దృష్టి చూసేదాకా అరిచిండు ఈరోజు నీ జీవితంలో నువ్వు అట్లా అరవాల అరవడం అంటే ఈ లోకంలో చూసేలాగా పెద్దగా గొంతులు వేసి అరగడం కాదు ప్రార్థనలో నువ్వు అలాగా దేవుడి వైపు నువ్వు అంతగా ప్రార్థించాల కన్నీటితో నువ్వు ప్రార్థించాల నా పరిస్థితి చూడు ఇచుకే ప్రార్థించిండు నేను చనిపోబోతున్నాను క్యాన్సర్ తో అని అనుకున్నప్పుడు ఇచుకే ఏం చేశాడు కన్నీళ్లు విడుస్తూ నిట్టూరుపులు విడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించిందా లేదా ఈరోజు అలాంటి విశ్వాసం మనకు ఉండాలా లోకంలో నీ శక్తి మీద నువ్వు ఆధారపడితే దేవుని పట్ల విశ్వాసం నీకు ఉండదు కానీ ఆయన మీద ఆయన శక్తి మీద ఆధారపడితే నువ్వు ఆయన మీదనే ఆధారపడతావు నీ విశ్వాసం ఆయన పట్లనే ముందుంచుకొని నువ్వు కొనసాగించుకుంటావు కాబట్టి చూడండి యేసు ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళని ఎవరిని త్రోసివే ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రా ఈయననే నాకు రక్షకుడు నా పాపాలను మోసుకొని పోతున్న గొర్రెపిల్ల కాబట్టే నా కొరకు సిలువలో మరణించిండు ఆయన ప్రాణాన్ని నా కొరకు త్యాగం చేసిండు ఈ లోకంలో ఎవడు ఎవరి ప్రాణం త్యాగం చేయలేదు ఎవరు ఇంతగా శ్రమ అనుభవించలేదు యశు ప్రభు నా కొరకు శ్రమ అనుభవించిండు నా కొరకు నిందల పాలయ్యిండు అవమానాలు పాలయ్యిండు దేవుడయుండి దరిద్రుడిగా జీవించిండు ఈరోజు నేను ఆయనని స్వీకరిస్తే ఆయనని రక్షకుడిగా అంగీకరించి ఏసుక్రీస్తు నామంలో బాప్తి సం పొంది మారుమనసు పొందితే ఈరోజు నన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తుడు ఆయన మన దారిద్రాన్ని మోసి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చిండు ఈరోజు నీ జీవితము ఆయనకి సమర్పించుకోవడం అంటే నీ పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన కనికిరము కృప పొందుకొని ఆయన బిడ్డగా నువ్వు మారాలా అప్పుడు నీకు ప్రొటెక్షన్ ఉంటది నీకు రక్షణ యేసుప్రభువే రక్షకుడు ఆయననే నీకు రక్షణ దుర్గము ఆశ్రయదు దుర్గము ప్రాణదుర్గము సమస్తము ఆయననే కాబట్టి కాబట్టి అలా మన జీవితాలు ఆయనకి సమర్పించుకోవాలా ఆయనతో మనం నడవడము నేర్చుకోవాలా ఎట్లా దేవునితో నడుస్తామంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండను దేవుడే వాక్యము కాబట్టి ఈ వాక్యానుసారంగా విని వాక్యాన్ని పాటించి అవలంబించి నడుచుకుంటేనే నువ్వు దేవునితో నడిచిన వాడవు నడిచిన దానవు ఎవరువైనా కానీ ఇందులో ఏ భేదం లేదు ఇందులో ఏమీ లేదు దేవునితో నడవడం అంటే ఆయన వాక్యాన్ని విని పాటించి నడుచుకోవడమే దేవునితో నువ్వు నడిచినట్టు కాబట్టి చూడండి మత్త వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా కాబట్టి ఆయన ఒక ప్రాంతంకి వెళ్తూండు ఎల్లగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ఒక స్త్రీ వచ్చింది కానాను స్త్రీ అంటే ఈ మా ఒక అన్ని జనురాలు కాబట్టి ఈ స్త్రీ వచ్చి ఏం చేస్తుంది ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు అంటే ఎందుకు అంటే ఆమె సమస్య ఉంది కాబట్టి దేవుని యొద్ విశ్వాసం ఉంది కాబట్టి ఈ దేవుడే చేయగలడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన యుద్ధకు వచ్చింది వెతుకుతుంది ప్రాధేయపడుతుంది దావీదు కుమారుడ నను కరుణింపము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను చూడండి ఎవరు తన కుమార్తె ఏ సమస్య దయ్యం పట్టి బహు బాధ అంటే ఆ బాధ ఇంకా ఆమె తల్లి కదా బిడ్డ అట్లా దయ్యముతో బహు ఏ తండ్రైనా చూడగలుగుతాడా ఏ తల్లైనా చూడగలుగుతుందా ప్రాణం విలవిలలాడిపోతుంది కదా ఈరోజు మనము కూడా పాపపు బంధకాలలో ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ గర్వంతో అతిశయముతో ఆయన సన్నిధిలో చూడండి రక్షణ పొందిన మనము ఆ రీతిగా మన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆ రీతిగా నువ్వు అపవాది బంధకాలతో ఉంటే నిన్ను సృష్టించిన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు చూడండి దేవుడు విలవిలలాడిపోవడా అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు దేవుడు ఎవరమైనా కానీ ఆయనని దుఃఖపరిచేది ఎప్పుడు మనము ఈ లోకానుసారంగా జీవించినప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి చూడండి ఆమె కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదన్ని కేకలు వేస్తుంది అంటే ఆ యొక్క గుడ్డివాడు కేకలు వేస్తుండో ఈ స్త్రీ కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తుంది అప్పుడు ఏం జరిగింది అందుకు ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు చూడండి ఏమ వినుంటది పలానా నజరేత్తు నజరేయుడైన ఏసు కుంటి గుడ్డివారిని గుడ్డి వారిని మూగవారిని చెవిటి ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళు అని అనేక జనులు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆ సాక్ష్యం విన్న స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటది ఆ దయ్యం నుంచి విడుదల చూడండి ఆ దయ్యం నుంచి విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఏ ప్రయత్నం ఫలించలేదు కాబట్టి చూడండి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది కేకలు వేస్తుంటే దేవుడు ఆమె మాట విన్న దేవుడు ఒక్క మాట చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఏమైనా పంపివేయమని ఆయనను వేడుకొనగా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో ఈ అన్ని జనురాలు ఈ కాణాలు స్త్రీ దేవుని చెబితే దేవుడు ఒక మాట మాట్లాడలేదు తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆమెను ఏం చేస్తున్నారు పంపివేయమని ఆయనను చూడండి వేడు కనుక ఆయన ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదనను అయినను చూడండి అమ్మా నేను నా నా గొర్రెల నిమ్మత్తమే వచ్చినానని చెప్పినా కానీ ఈ స్త్రీ విడవలేదు ఎందుకు విశ్వాసం ఈరోజు మన జీవితాల్లో ఎన్నో చూసి ఎలాంటి విశ్వాసము మనలో లేదు చూడండి ఎన్నో జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని ఎలా మార్చిన దేవుడు ఎలా నిన్ను తయారు చేసిన దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల ఎలాంటి కృపా కణికిరం చూపించిన దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు చూడండి అలా ఉన్నా కానీ ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఒక శ్రమనో శోధన స్థేయం అవుతుంది అవిశ్వాసం కానీ ఈ మా గురించి తెలుసుకొని వచ్చి ఆయన మాట్లాడకపోయినా ఆయన శిష్యులు ఆమెను పంపించినా కానీ ఆమె వెళ్ళిపోతలేదు ఎందుకు ఆమలో ఉంది వివేచన గ్రహింపు ఈ దేవుడే ఈ నజరేయుడైన ఏసు ప్రభువే నా బిడ్డకున్న దయ్యాన్నించి విడుదలిచ్చి నా ఆశను తృప్తి పరచగలడు ఆయననే నా బిడ్డను రక్షించగలడు ఆయననే సమర్థుడు కాబట్టి అనే విశ్వాసం ఉంది కాబట్టి ఆమె వెళ్తలేదు చూడండి అప్పుడు ఆయనను వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగేను ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అడగాల దేవుని దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయి ప్రభువా అని కదా సహాయం ఎప్పుడైతే ఆయన చేస్తాడో ఎప్పుడైతే ఆయన సహకారిగా నీకు నీ శ్రమ ఎంతటిది ఆయన ముందు నీ పరిస్థితి ఎంతటిది ఆయన ముందు సముద్రమే రెండు పాయలైపోయింది నీ సమస్య సముద్రం కన్నా పెద్దదా నా సమస్య ఈ లోకంలో ఉన్న సముద్రం కన్నా పెద్దదా ఆయన వాకు చలవిస్తే సముద్రం ఏమైపోయింది రెండు పాయలైపోయింది ఎందుకు ఆయన సహాయకుడు ఆయన నీకు నాకు సహకారి ఈరోజు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు అడగాల నాకు సహాయం చేయి ప్రభువా దాగిద్దిద్దిత్య కుమారుడా నన్ను కరుణించు నా పాపాలు క్షమించు నువ్వు నా లోకరక్షకుడు ప్రభ అని నువ్వు ఆయనని అంగీకరించు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు ప్రాయచ్చితపడు ఏసు క్రీస్తు నామంలో పొందు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి కనుగరిగిపోతుంది రేపటి దినం నువ్వే అనేకులకు సాక్ష్యం ఇవ్వగలవు ఏసు ప్రభువే నిజమైన లోకరక్షకుడే ఇదే సత్యం యసుప్రభు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి కాబట్టి యసుప్రభువే సత్యం ఇంకా వేరేది ఏమీ లేదు కాబట్టి చూడండి ఆమె అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా కాబట్టి చూడండి నేను నశించిపోతున్న నా బిడ్డల దగ్గరికి వచ్చినానమ్మా కాబట్టి అని కుక్క పిల్లలకు వేయుట కాదంటే పిల్లలు అంటే ప్రజలు దేవుని బిడ్డలు చూడండి కుక్క పిల్లలకు వేయిట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడుముక్కలు తిను కదా మనం చూస్తే మనం ఏదైనా తిని కింద పడితే మనం తీసుకోం కాబట్టి కుక్కను ఏదో ఒకటి తింట అంటే ఈమె అంతగా దేవుడి సన్నిధిలో తగ్గించుకుంటూ కుక్కలాగా పోల్చుకుంటుంది ఈరోజు క్రైస్తవులమైన మన జీవితాలు అలాంటి తగ్గింపు జీవితం ఉందా చూడండి ఈ స్త్రీ తగ్గించుకుంది కాబట్టి తను తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతుడని ఉంది దేవుని వాక్యం కాబట్టి ఎప్పుడైతే ఆమె కుక్క పిల్లలాగా కూడా పోల్చుకొని యశుప్రభు యొక్క కరుణ కటాక్షమం పొందుకోవడానికి ఆమె ఎంత ప్రయాస పడుతుంది ఈరోజు నీళ్ళు జీవితంలో నువ్వు అలా పడుతున్నావా ప్రాయాసం చూడండి మీ జీవితంలో నువ్వు కూడా ఆయన కరుణ కటాక్షము పొందుకోవాలంటే నువ్వు ప్రయాసపడాలా ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఆయన సహాయం నువ్వు అడగాల చూడండి అప్పుడు అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది ఎవరివ్వగలుగుతున్నారు ఈ సాక్ష్యం సత్యమైన దేవుడు జీవము కలిగిన దేవుడు సర్వయుగములలో సజీవుడు చూడండి ఈ లోకానికి విమోచకుడు యశు ప్రభువే ఆయననే ఇస్తుండు ఈ స్త్రీ గురించి ఈ యొక్క అన్ని గురించి అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది ఈరోజు నీ విశ్వాసము అంతగా దేవుని దృష్టికి గొప్పదిలాగా ఉందా అంతగా విశ్వాసం ఈరోజు నీ జీవితంలో నువ్వు ఉన్నావా ఎవరో చెప్పిన మాటలు వినే అంత విశ్వాసము చూపించి ఆయననే ఆశ్చర్యపడి ఆమె గురించి సాక్ష్యం ఇస్తుండు తల్లి నీ విశ్వాసము చాలా గొప్పది అని ఈరోజు ఎన్నో వాక్యాలు వింటున్నాము మన జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తున్నాం మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల నుంచి విడుదల పొందినాము అది చూస్తున్నాము ఈరోజు అంత విశ్వాసం ఈరోజు నువ్వు ఉన్నావా ఈరోజు నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ప్రభా ఆ రీతిగా నా విశ్వాసం లేకపోతే నన్ను క్షమించు ప్రభా ఇది మొదలుకొని అలా నేను కూడా విశ్వాసం కలిగి ఉండేలాగునా నైనా తోడుగా ఉండు అని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి ఈ వాక్యానికి లోబడి నువ్వు అడిగి చూడు ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్త చూడండి దేవుడు నమ్మదగిన వాడు ఎప్పుడైతే వాక్యానికి మనం లోబడతామో అది దేవునికి లోబడినట్టు ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతామో అది దేవుణ్ణి నమ్మినట్టు ఎప్పుడైతే వాక్యం అందు విశ్వాసం ఉండి నిరీక్షణ కలిగి ఉంటామో అది దేవుని కలిగి ఉన్నట్టు ఈ వాక్యమే ఆయన జీవము కాబట్టి ఈ వాక్యము సత్యమైన వాక్యము జీవమైన వాక్యం ఇందులో జీవం ఉంది ఈ జీవం నీలోకి వెళితే నీలో ఏదైతే ఎండిపోయిందో ఏదైతే ఎడారిలాగా అయిపోయిందో నీ జీవితంలో చూడండి ఫలింపు లేదో ఈరోజు ఈ జీవం నీలోకి వస్తే ఎడారిలాంటి లాంటి నీ జీవితం ఏమవుతుంది నీటి ఏమవుతుంది నీటి దొరుకుతుంది అలా నీ జీవితంలో దొరుకుతుంది కాబట్టి చూడండి దేవుడు సాక్షిస్తా అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక చూడండి విశ్వాసం ఉంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చింది ఆయన ఉన్నాడని నమ్మింది శిష్యులు ఆమెను పంపించడానికి ప్రయత్నించిన దేవుడు మౌనంగా ఉన్నా దేవుడు చెప్పినా కానీ ఆమె ఏం చేస్తుంది వెతుకుతుంది ప్రయాసపడుతుంది ఆయన ఉన్నాడని నమ్మింది పొందుకుందా లేదా ఆ వాక్య ప్రకారంగా ఈరోజు నీ నిన్ను నువ్వు కూడా పరిశీలించుకో పరీక్షించుకో ఈ వాక్యము వింటున్న నువ్వు నేను చెప్తున్న మనందరం ఆ రీతిగా ఉంటే ఈ వాక్యం మన జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుంది ఎందుకు నమ్మదగినది కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది కాబట్టి కాబట్టి చూడండి నీవు కోరినట్టే నీకు అవునుగా కని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందేను చూడండి ఏ గడియలో ఆయన నోటి వాకు సెలవిచ్చిన నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్న చెప్పిన ఆయన వాకు సెలవిచ్చినప్పుడే ఆ దయ్యము విడిచిపెట్టి తన బిడ్డ స్వస్థత పొందింది ఈరోజు నీ జీవితం చీకటి గమ్య ఉందేమో ఈరోజు నీ జీవితం ఎలా ఉందేమో కని ఆయన వాక్కు సెలవిస్తే చీకటి గమ్మి అగాధల మీద చూడండి చీకటి గమ్మిన ఈ సృష్టి ఈ శూన్యం ఏమైంది ఎంత అద్భుతంగా అయింది సృష్టిని ఎంత అద్భుతంగా వర్ణించి నిర్మించి దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు ఈరోజు నీ జీవితం కూడా చీకటి గమ్మింటే ఆయన వాక్కు సెలవిస్తే నీ జీవితం కూడా అంత అద్భుతంగా అంతగా వెలుగుతుంది చూడండి అలా జరగాలంటే నువ్వు దేవుని సహాయం కోరాలా ఇల్లు ఎట్లయితే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నారో నువ్వు నేను మనము అంత విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది పన్నెండేళ్ల నుంచి బాధపడుతున్న ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా చూడండి ఎన్నో తిప్పలబడింది ఎంతో ఖర్చు పెట్టింది ఆ రక్తం పోవడానికి ఆ సమస్య నుంచి ఆ రక్తదారం కట్టడానికి ఆ రక్తస్రావం నుంచి ఆ వ్యాధి నుంచి విడుదల చేయని ప్రయత్నం లేదు వెళ్ళని డాక్టర్ లేదు అంతగా ప్రాయసపడినా ఏమి ఆమె జీవితంలో జరగల పన్నెండు సంవత్సరాలు విసుకొచ్చింది నిరుత్సాహం వచ్చింది కానీ ఏసు ప్రభు గురించి విని ఆమె వెళ్ళింది వినిందంతే ఒకసారి మనం వింటున్న మన జీవితంలో ఎన్నో వాక్యాలు ఆ స్త్రీకున్న విశ్వాసం ఈరోజు నీకుందా నిన్ను నువ్వు పరిశీలించుకోవాల ఇది మనుషులు ఎదుటో ఒప్పుకోవడం కాదు నీతోనే నీ ఆత్మతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఆ స్త్రీకున్న విశ్వాసము ఈ కాణాని స్త్రీకున్న విశ్వాసము ఆ గుడ్డివాడుకున్న విశ్వాసము ఈరోజు నీకుందా చూడండి విశ్వాసము ప్రార్థన చేస్తూ కాదు విశ్వాసం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డం ఆయనని ఆశ్రయం చేసుకోవడం ఈ ఆయనే నాకు సహాయకుడు హెబ్రిల పత్రికలు కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు నరమాత్రుడు నాకేమి చేయగలడు ఈ రోజు మనుషులను నమ్ముకుంటే రాజులు నమ్ముకున్నట కాదు యహోవాను ఆశ్రయించుట మేలు ఆయన నీకు సహాయకుడుగా సహకారిగా నీకుంటే నీ ముందు ఏది నిలుస్తుంది కాబట్టి చూడండి అలా ఆ స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రము ముట్టుకుంది చూడండి ఆమె వస్త్ర యేసు వస్త్రాల్లో ఏమి లేదు ఆమె కలిగి ఉన్న విశ్వాసంలోనే ఉంది స్వస్థత చూడండి ఆ విశ్వాసమే ఆమెని రక్షించింది స్వస్థపరిచింది ఈరోజు ఆ విశ్వాసము అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు కూడా అలాంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ఆ విశ్వాసమే నిన్ను కాపాడేలాగా చేస్తుంది కాబట్టి మనం ఎవరుమైనా కానీ చూడండి అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి చూడండి ఆయన సముద్ర మార్గం మీద పేతులు వాళ్ళందరూ ధోని ఎక్కి వెళుతున్నప్పుడు సముద్ర మార్గం మీద నడుచుకుంటా వస్తే దూరంగా ఆయనను చూసి భూతమని శిష్యులందరూ ఏం చేస్తారు పెద్దగా కేకలు వేస్తారు ఎందుకు భయం నా జీవితంలో కూడా నేను చిన్నతనంలో అలానే ఉండేవాడిని మా ఇంటి నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలంటే అంతా చీకటిగా ఉండేది ట్యూబ్లైట్ కూడా ఉండేది కాదు నేనేం చేసేవాడిని మా ఇంటికి పోవాలంటే ఒక్కనే కాబట్టి పెద్ద పెద్దగా అప్పుడు చిన్నతనంలో పెద్ద పెద్దగా పాట పాడుకుంటూ పరిగెత్తేవాడిని అంటే పెద్దగా ఏదో ధైర్యం ఉన్నట్టు ఈ శిష్యులు చూడండి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు భయంలో పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు అప్పుడు ఏసు చెప్పిన మాట ఒకటే ఈరోజు ఈ మాట దేవుడు నీతో నాతో మనతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి అప్పుడు దేవుడు చెప్తుండే మత్త వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలోంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి ఆ గుడ్డివాడితో కూడా వాళ్ళు చెప్తుంది అదే ధైర్యం తెచ్చుకోను యేసు ప్రభు చెప్పిన మాట కూడా అదే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకొనిడి ఎందుకు మిమ్మల్ని విడవను ఎడబాయిన నేను నమ్మదగిన వాడను కాబట్టి మిమ్మల్ని విడిపించుటకు రక్షించుటకు కాపాడుటకు మిమ్మల్ని నడిపించుటకు నేను నమ్మదగిన దేవుడిని కాబట్టే ఆయన ఆ మాట సెలవు ఆయన వాక్యంలోనే జీవము ఆయననే నమ్మదగిన వాడు కాబట్టి చూడండి దేవుడు వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొని నేనే భయపడకుడని వారితో చెప్పగా అంటే ఎందుకు అరుస్తున్నారు కేకలు వేస్తున్నారంటే భయం ఈరోజు మన జీవితాల్లో భయం ఉంటే విశ్వాసం ఎక్కడుంటుంది తిరిగితనం ఉంటే విశ్వాసం ఎక్కడుంటది ఎప్పుడు భయం వస్తుంది మనలో అభ్యంతరం కలిగినప్పుడో అనుమానము కలిగినప్పుడో సందేహము కలిగినప్పుడో కలవరం కలిగినప్పుడే వస్తుంది భయం లేకపోతే రాదు చూడండి కాబట్టి నే భయపడుకుడని వారితో చెప్పాను పేతురు ప్రభ నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్ధకు వచ్చిటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఎప్పుడైతే దేవుడు నడుచుకుంటూ ఈ మాట సెలవిచ్చిండో నేనే ధైర్యం తెచ్చుకొని భయపడకుడు అని చెప్పిండో ఇంకా మాట సెలవిచ్చిన దేవుణ్ణి చూసినాక వీళ్ళకి ఏం వచ్చింది భయం పోయింది ఎప్పుడైతే భయం పోయిందో పేతుడు చేసిండు ఆశ కలిగింది ఆయన ఎట్లా నడవగలిగిండో నేను కూడా అలా నడవగలగాలి అనే ఆశ కలిగితే దేవుణ్ణి అడుగుతున్నాడు నేను కూడా ఆ నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్మన్నప్పుడు దేవుడు ఏం చేసిండు ఆశ కలిగితే తృప్తి పరుస్తుడు కాబట్టి దేవుడు ఏం చెప్పిండు ఆయన రమ్మన గాని పేతుడు దోన వద్దకు వెళ్ళిటకు నీళ్ళ మీద నడిచిండు కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించమని కేకలు వేసిన చూడండి అంత భూతమని భయం వేసి కేకలు వేసిన వాళ్ళకి దేవుడు ధైర్యం తెచ్చుకోండి నేనే అని అని చెప్పినప్పుడు ఆ భయం పోయి ధైర్యం వచ్చినప్పుడు ఆయన సెలవిచ్చిండు నువ్వు నడవం నడిచినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది గాలిని చూచి భయపడి మునిగిపోసాగి నన్ను చూడండి ఏం వచ్చేసింది మళ్ళీ సందేహం ఎందుకు యేసుప్రభు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడవడం ఎవరికైనా అసాధ్యం ఈ సృష్టికి అది విరుద్ధం ఎట్లా నడవగలడు మనిషి నీళ్ళ మీద అది సృష్టికి విరుద్ధం కానీ పేత్ర ఎట్లా నడవగలిగి అంటే ఏసు ప్రభు అందుకు ఏసు వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి అప్పుడు నువ్వు నడుస్తూ ఎలాంటి పరిస్థితులు వాళ్ళు నడవలేదా సముద్రం రెండు పాయలై అలా ఉంటది దేవుని శక్తి అలా ఉంటది దేవుని కృప నడవలేని దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు నడిపించగలడు బండ నుండి నీళ్ళు ఎట్లా వస్తాయి ఆయన రప్పించగలడు అలాంటి దేవుడు శక్తి కలిగిన దేవుడు బలవంతుడు పరాక్రమశాలి యశుప్రభు జీవం కలిగిన దేవుడు ఆయన కాబట్టి ఎప్పుడైతే పేతుడికి సందేహం కలిగిందో ఏమైపోయిడు విశ్వాసం పోయిందో పడిపోయింది ఈరోజు నీ జీవితంలో ఈ లోకంలో వచ్చే వాటిని చూసి నువ్వు సందేహ పడితే నీ విశ్వాసం పడిపోయినావు నువ్వు ఈరోజు కానీ ఈ రోజన్నా ఆయన వాక్యాన్ని విని శ్రద్ధగా ఆయన వైపు చూస్తే దావిది కుమారుడా చూడండి పేతులు ఏమంటుండో నన్ను రక్షించమని కేకలు వేస్తుంది ఈరోజు నువ్వు కూడా అలా ప్రార్థన చేయి తర్వాత ఏం చేసిండు వెంటనే ఏసు చెయ్యి చాపి ఎప్పుడైతే రక్షించమని కేకలు వేసిండో వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప ఎందుకు సందేహ అతనితో చెప్పింది ఏమొచ్చింది సందేహం ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా కానీ సందేహము అభ్యంతరము అనుమానము కలిగితే నువ్వు ఎలాంటి ఎలాంటి అభిషేకం ఉన్న ఎలాంటి వాడువైనా ఎవరివైనా నువ్వు పడిపోతావు ఈ వాక్యము నమ్మదగినది ఈ వాక్యము జీవం కలిగిన దేవుని మాట ఎవరిమైనా అభ్యంతరం కలిగితే పడిపోతాం యోగాన్ పాప తీసం ఇచ్చి యోగానికి వచ్చింది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు లోకపాపాలు మోసుకున్న గొర్రెపిల్ల అని చెప్పిన వాడు ఇంకెవరైనా వస్తారా అన్నాడు ఏమొచ్చేసింది అభ్యంతరం పేతురికి అభ్యంతరం పన్నెండు మంది తోమా తోమ తో పాటు నడిచిన వాడు ఆయన చేసిన కార్యాలు చూసిన వాడు ఆ అద్భుతాలు చేసిన వాడు ఏం చేసిండు అభ్యంతర పడ్డాడు గొప్ప గొప్ప శిష్యులు ప్రవక్తలు కూడా అభ్యంతర పడ్డాడు ఈ లోకంలో చివరి దినాల్లో అదే జరుగుతుంది కాబట్టి మనిషి కుమారుడు తిరిగి విశ్వాసాన్ని కనుగొందన అన్నాడు దేవుడు ఈరోజు నువ్వు చూడు నీ జీవితాన్ని నీలో ఏం సందేహం వస్తుందో అభ్యంతరం వస్తుందో వేటిని చూసి నువ్వు భయపడద్దు ధైర్యం తెచ్చుకో ఎందుకు ఆయన నమ్మదగిన వాడు నీకు సహాయకుడు సహకారి వేసు ప్రభువే నిన్ను విడిపించగలడు రక్షించగలడు కాపాడగలడు కాపాడిందా లేదా పేదలు మునిగిపోయి రక్షించమంటే విడిచిపెట్టలేదు కదా సందేహ పడినా కానీ అల్పవిశ్వాసం చూసినా విడిచిపెట్టాల ఎందుకు ఆయన కనికిరం దేవుడు ఆయన విడలం మనం మనమంతా ఆయన కాబట్టి మనము ఆయన వైపు చూడాల కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఉండాలా ఎందుకంటే గుడ్డి వారు చూపు పొందుతున్నారు నడుచుతున్నారు పుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు ఈతలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర ధన్యుడు ఈరోజు ఆయన వచ్చే వరకు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు మాత్రం సందేహపడొద్దు అభ్యంతర కలవరపడొద్దు ఇవి నువ్వు కలిగినవంటే నీలో భయం వస్తుంది తిరిగితనం వస్తుంది విశ్వాసం అనే భ్రష్టత్వంలోకి నువ్వు వెళ్ళిపోతావు ఇక దేవుడి మీద నీ దృష్టి ఉండదు కాబట్టి దేవుడు చెప్తుండు ఆయన విషయమై ఎవరము అభ్యంతర పడద్దు కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలా మనల్ని మనం పరిశీలించుకోవాలా మన జీవితము ఎట్లా ఉంది మన ఆత్మీయత ఎలా ఉంది దేవుని పట్ల నీ జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోవాలా అదే ఈరోజు దేవుడు నీతో నాతో మన మాట్లాడుతున్న దేవుడు మహాపరిశుద్ధుడు తండ్రి కణికిరము గల దేవాన్నికు వందనాలు ప్రభ ఎన్నా తండీ నీ విశ్వాసం వినట వలన వస్తుంది విని వాక్యాన్ని పాటించడం వలన ఆ విశ్వాసం సంపూర్ణంగా మాల పరిపూర్ణం అవుతుంది ప్రభ కాబట్టి వాక్యానుసారంగా మేము జీవించాలా వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా వాక్యం మేము ఈ లోకంలో వెలగాల ప్రభ ఆయన ఎలాంటి పాపం ఉండొద్దు ఎలాంటివి చీకటి శక్తులు మన ఉండొద్దు ప్రభా నన్ను నమ్మదగిన వాడో మమ్మల్ని ఎన్నడూ విడవని ఎడబాయిన దేవుడో ప్రభ ఏ ఏ విషయంలో మాలో అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు రాకుండా నీ కృపలా తండ్రి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపడమని ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరి బ్రదర్ లో ప్రభా ఈ వాక్యాన్ని మీరు స్థిరపరిచి అభివృద్ధి చేసి పలింపు దయచేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తంది జీవాధిపతి నీకెంతో వందాలే సయ నిన్న నేను నిరంతరం ఏకరించుకున్న గొప్ప దేవ నీకు ఇస్తుత స్తోత్రం అయినా గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడి సంపూర్ణమైన విశ్వాసాలు మేము గాని ప్రోభ మీ కార్యాలు మేము చూడలేం కాబట్టి ఈ లోకంలో ఎన్ని సందేహాలు ఉన్నాయి కానీ ప్రోభ ఏమున్నా కానీ ప్రభావ సమస్త మీ నుంచెస్ కావాలా ప్రోభ కాబట్టి నైనా అలాంటి బలమైన విశ్వాసం కలిగి మేము ముందుకోవాలా ఇప్పుడు మాకున్న ఈ విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా అధికంగా చేయండి ప్రభ ఇంకా ప్రభావ సంపూర్ణ స్థితిగా ఎదిగింపచేయండి మరి విశేషంగా విశ్వాసం అనే వరాన్ని మీరు మాకు అందరికి కనుగరించమని ప్రదృష్టమైన వాటిందరూ మీరు మాతో మాట్లాడమని ఎక్తగాన పలపక్షాలు మీకు ఎంతో వర్ణాలైనా మాలో కానీ ప్రభావ ఇలాంటి అవిశ్వాసం కానీ ఇలాంటి అభ్యంతరాలు ఉండడానికి ప్రభుత్వ పొట్టి వేసినైనా సంపూర్ణంగా మీరు ఆనుకొని ముందుకు పోయి పెట్టలేక తయారు చేయమని ఆదిష్టమైన ఆ రీతిగా ప్రభ రేణిక శిస్త గురించి మీరు ప్రార్థిస్తుందిగా ప్రవ్వ మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాయి అయినా కలవరిశీలు ఉన్నాయి మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రవ్వ అక్కడికి సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం యేసు క్రిస్తునామలో ఆ గొంతు భక్తులను ప్రతి శీఖర శక్తిని గర్దిస్తున్నాం యేసు క్రిస్తునాం చీర తీసిపెట్టి బయటకు రామ్మని ఆజ్ఞాపిస్తున్నాం తల్ల నుంచి అధికారులకు సంపూర్ణమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నామైనా ఏ సుకరిస్తున్నాము మీ జీవంతో నింపండి ఎక్కడ చీకటి ఉంది అక్కడ మీ వెలుగును ప్రసరింప చేయండి స్వస్థతని గురించి మీ కొరికి జీవించి తయారు చేసి బలపరచమని ప్రార్ష్టమైన ఆ రీతిగా ప్రభావ రామచంద్ర గురించి మేము విడని కృపల జ్ఞాపం చేసుకుని చేసిన ప్రతి పాపను క్షణించండి కనికరించండి కృప చూపించమని ప్రదిష్టమైన ఓ ప్రభావ క్యాన్సర్ రోగాన్ని ఏ స్వీకరిస్తున్నాం గర్దిస్తున్నాను ఇప్పుడే విడిచిపెట్ వెళ్ళిపోమని కాజ్ఞాపిస్తున్నాను తరలించాలి సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏ సుక్రీస్తున్నామనా ప్రవ్వ ఆ గొంతులో ప్రభ మీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి మీకు వెలుగును ప్రభ ప్రసరింపచేయండి ప్రవ చీకటి శక్తులు మీరు కాల్చేయండి ప్రభ ప్రతి అవయానికి జీవం అనుగరించండి మరొక అవకాశం పెడక అనుగరించినైనా పశ్చాత్తాపడి పాపంలో ఒప్పుకోని ప్రభావ నిన్ను స్వీకరించాలన్నా ఆ కుటుంబానికి అవకాశం అనుగరించండి కనుకరించమని ప్రారంభిష్టమైన స్వస్థత మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రవ్వ నాకు తల్లి స్వరెక్కి మేము ప్రార్థిస్తుందిగా ప్రభావ మీ కృపల జ్ఞాపనం చేస్తున్నాయి ఎవరికి మంచి జాబ్ అనుగ్రించండి ప్రభావ సమస్తం మీ నుంచే రావాలా తండ్రి సమస్తకమైన కార్యాలు అద్భుత గొప్ప దేవుడు ప్రభావ నైనా మీ ఎడ మీరు ప్రభావ మా ఎడ మేలు అది ఎంతో గొప్పది కాబట్టి నేను ఎలాంటి జాబ్ ప్రాబ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా ప్రభావ బయటకు అనుగరించండి వాళ్ళ పచ్చని నిశ్వాసం ఇంకా నడిపించండి నూతనంగా అభిషేకించిన సేవలు నా దేవ ఆ రీతిక ప్రభావ మోసెస్ గారు కుటుంబం నుంచి మీకు ఆదిష్టమైన ఒక్కదే మీ సేవ చేసేందు ప్రభావ కుటుంబం ఎంతగానో ప్రభావం సేవలు సేవలో వాడబడిన ప్రభావ ఎంతో ఐదు మంది చేత ప్రభావ ఎంతో కుటుంబ సమస్యలు పెరిగిన ప్రభావ పిల్లల ప్రభావ నా తండ్రి పిడింపబడుతుందిగా నేను కనిపించండి ప్రభావ తిరిగి లేవని ప్రాదిష్టమైన ఆ కుటుంబాన్ని పత్తి పిడిస్తున్న ప్రతి చికెన్ శక్తులను వేసుకున్న గద్దిస్తున్నా కుటుంబాన్ని విడిచిపెట్టేందు ఆల్కహాల్ స్టీ గద్దాం క్రీస్తున్నాం చెప్పు ఆ కుటుంబాన్ని శోధించాను స్తున్నాను ప్రభా కుటుంబానికి విడుదల ప్రకటిస్తాం మీకు కష్టపచ్చండి మహిమ ఉందండి ప్రభావ వాళ్ళ పాప మీరు క్షమించండి సహకరించండి ప్రభావ తిరిగి లేవనెక్తి నైనా రైతులకు గొప్ప సాక్షిని పెట్టుకుని రాజధిస్తాను వాళ్ళ వృద్ధే వాంఛనలు మీరు చేయించండి గొప్ప దేవ ఈ ఆరోగ్య పాల్గొన్న రైతులకు అందరూ మీరు ఆఖర్దించాలి ముస్కరంగా అందరూ సాక్షి చివరి దినాల్లో అంతే దినాల్లోనే ఉంటుందిగా ప్రభావ నైనా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంతవరకు సహించాలా మీకు నీతి సత్య ధైర్యంగా ప్రకటించాలా ఏ విషయం అనుమానించుకున్న ధైర్యంగా ప్రభావ మేము ముందుకు పోవాలా ప్రభావ అనుమానితరపతి శిఖర శక్తిని ఏసనం బలమైన విశ్వాసంతో మేము ముందుకుకోవాలని సహాయపడమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తాను కానీ బ్రదర్ నాకు కొంచెం తక్కువ వస్తాయి వచ్చిన కాటికి ప్రార్థిస్తాం వచ్చిన వారికి సంవత్సరం ప్రభావం మీద సేవకులందరినీ ఆరోగ్య ఆరోగ్యంగా ఉంచండి ప్రభు మేము ఎప్పుడు మీ మేము ఎప్పుడు మీ సేవకులమే ప్రభు ఎవరైనా మీలోకి రాని వాళ్ళని కూడా మీలోకి రప్పించుకో ప్రభావ దేశమంతా అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించి ప్రభావ క్యాన్సర్లు ఈడ్స్లు కరోనాలు ఏమీ రాకుండా జాగ్రత్తగా కాపాడండి ప్రభావ అందరం మీ సేవకులమే ప్రభావ ఎవరైనా మీ నమ్మ నమ్మకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడు నాకు వచ్చింది ఐ మీన్ కృతజ్ఞత దేవ నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకి ప్రభా మీకే చూడని దేవాయుష ప్రభా అతి రీతి ప్రభా మరియు వాక్యం విషయంలో మాట్లాడినారు ప్రభ దాని బట్టి బంధనాలు తండ్రి దివమ్ మా విశ్వాసంలో ప్రభా మేము కొనసాగించుకొని ముందుకు వెళ్ళేలాగా ప్రభ మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస ప్రభా ఒక్కొక్కరు ప్రభ వాళ్ళ సేవ జీవితంలోనే కానీ ప్రభా పెద్ద ప్రవర్తలే కానీ చిన్న ప్రవర్తలే కానీ ప్రభ అపోజుడే కానీ ప్రభా విశ్వాసంలో ప్రభ ఎంతో స్థిరమైన మంచు కలిగి ఉన్నారు తండ్రి కాబట్టి ప్రభ అలాంటి స్థిరమైన మంచు మాకు అలాగే ప్రభా మేము విశ్వాసంలో ప్రభ ఇంకా మేము బలంగా తయారు కావాలా ప్రభా కాబట్టి ప్రభ మేము దహించి అగ్నిలాగా తయారయ్యేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం చండి దేవాయచ ప్రభ మేము చేయించుకుంటూ ఉండాలి ప్రభా కాబట్టి ప్రభ మీరు మాలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా కాబట్టి ప్రభా మేము ఎక్కడికైనా విజయం వస్తుందని మేము విశ్వసిస్తున్నాం ప్రభా దేవ మరి మీద మాకు తోడైంది నడిపించిన ప్రభా అదే రీతిగా ప్రభా మరి రేణుక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంది సిస్టర్ని మీ తాకి ముట్టి స్వస్థపరచండి ఆ బిడకున గొంతు నొప్పిని ప్రభా ఈ చుట్టూ సున్నామంలో గద్దిస్తున్నాం విడిచి వెళ్ళిపోవాల్సిందే యేసుకృష్ణ నామంలో ఆత్మపిస్తువాయప్రభ తన తల్లి నుంచి హరికాల వరకు కూడా ప్రభా ప్రతి ఒక్క నరలో ప్రతి ఒక్క ఏముకల ప్రభావ నీ యొక్క జీవంని కుమరించి ప్రభావ బిడ్డక ఏసుకృష్ణ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించండి ప్రభావి అనేక స్తూతం నీకేవనాలుతండి అదే రీతిగా ప్రభా మరి రామచంద్ర ప్రదర్ విషయం ప్రార్థం ప్రభా తనంగుడిని తాకి ముట్టి స్వస్థపరచండి తనకున్న ప్రతి సమస్య నుంచి వెళ్ళేలా దాయించండి ప్రభా తన కుటుంబం అంతా కూడా ప్రభా సమాధానం కలిగి ఉండాల ప్రభా దేవాయ ప్రభా ఇరుకుని ఇబ్బందులు మీరు తొలగించండి వారి కుటుంబంలో ప్రభా దర్శించి మాట్లాడండి ప్రభా ఆ కుటుంబాన్ని మొత్తం మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంది దేవాయజ్ ప్రభావ ప్రతి వారిని యొక్క కృపలు భద్రపరచుకోమని ప్రార్థిస్తుండండి దేవాయజ్ ప్రభా అదే రీతిగా ప్రభావ మరి స్వరాజ్యాన్ని కూడా ప్రభా చక్కటి జాబ్ ని దాయించింది ఆ బ్రదర్ ఎక్కడికి వెళ్ళిన ప్రభా మీ యొక్క హస్తం తోడించి నడిపించండి తను అడుగుపెట్టిన ప్రతి స్థలం తనకి స్వాధీనం చేయని ప్రభా మా సేవ జీవితంలో ప్రభా లేదా మరి మీద తోడైనా నడిపించండి ప్రభా రేవాజు ప్రభా ఇద్దని అభిషేకించండి మీ సేవలోకి నడిపించుకోమని ప్రార్థిస్తుండ్రి లేదా యజసు ప్రభా ప్రతి వారిని యొక్క కృపలు ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీపించండి ఆశంఛత నింపండి వాళ్ళ సేవ జీవితాన్ని ప్రభా ఫలి బలితాన్ని అదే రీతిగా ప్రభా ప్రతి వాళ్ళు కూడా నీ యొక్క పనిలో నిఘ్నం అయిపోవాలండ్రి నీ రాకడికి ప్రతి బిడ్డ సిద్ధపడాలా నీ కోసం ప్రభావం మేము కనుక్కొని జీవించే బిడ్డలకు తయారు చేయమని ప్రార్థిస్తూ నీ యొక్క సాయం వెళ్ళప్పుడు మాకు దయచేసి ప్రభావం నీ యొక్క కృపల ప్రతి వారిని భద్రపరచుకోమని యేసుకృష్ణ నామంలో నీ యొక్క రాఖరికి సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి వందననాలు ఇంతవరకు మీరు మాకు సహాయకులు మీకు వదనాలు మాతో మాట్లాడినందుకు మీకు వందనలు ప్రభావ సంపూర్ణంగా మీ అందు మేము విశ్వాసం అనే వరం పొందుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యం నుంచి మీ బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే వాక్యం సెలభిస్తుంది మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత మీ వాక్యమే మిమ్మల్ని శుద్ధీకరించను అవును ప్రభు దాన్ని బట్టి మీకు ఆ వాగ్దాలన్నిటిని నెరవేర్చండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి రామచంద్ర గదర్ని ఆ యొక్క టంగుకున్న క్యాన్సర్ నుంచి స్వచ్ఛత అనుగ్రహించండి రెనికల్ సిస్టర్కున్న ఆ యొక్క పెయిన్ నుంచి విడదేసి స్వస్సత అనేక మంది ప్రభావ బాధలను హింసలను పంపిస్తుండగా తండ్రి వారికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం కుటుంబాలు తిరిగి కట్టబడాలా సమాధానం దయచేయండినైనా సంతానం లేని వారికి సంతానం దయచేయండినైనా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభ ప్రతి జీవితాలను రెస్టరేషన్ దయచేసి మహిమనందండి మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా ఈ రాత్రి మంచితనం దయచేసి వేయకుండా వేసులాగా నడిపించామని ఏ శ్రీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభైన ఏ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ ప్రజా <inaudible> ప్రైజ్ <inaudible> <inaudible> <inaudible>